మ్రస్వత సోమ సూర్యోచనాయ సకలలోకరక్షమ్రస్వూపాయ్రనియన్య సోమసూర్యోచనాయ సకలలోకరక్ష శాంత స్వరూపాయ పార్వతీ మనోహరాయ రుద్ర భద్ర మహారౌద్ర పాతు మాం సదా మృత్యుజయ శివాణే శశిఖండ మండనా మృత్యు సంసార ఖండన ష్ణాయ వాసువాయ దీనందనాయ ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈరో గురాత్ మూర్తిభేదవి వ్యోమవద్వ్యాప్తే దక్షిణా నమ గణనాం థింహవామహే కవిం కవేనముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత న శృణ్వస్ ఓ శ్రీ మహాగణపత దేహాన్ని వేడెక్కించినట్లు అది సూర్యుని యొక్క వేడి కావచ్చు అగ్ని యొక్క ఉష్ణం కావచ్చు వాతావరణంలో ఉండేటువంటి ఒక ఉష్ణోగ్రత కావచ్చు తాపం అనేది ఉంటే అది దేహాన్ని వేడెక్కిస్తుంది ఎట్లాగైతే తాపం దేహాన్ని వేడెక్కిస్తుందో అట్లాగే పాపం హృదయాన్ని వేడెక్కిస్తుంది చల్లటి నీటిలో స్నానం చేస్తే లేదా సన్నీటిని పానం చేస్తే దేహతాపం తీరిపోతున్నాం కానీ హృదయ తాపాన్ని చల్లబరిచేందుకు గుండె మంటలకు శీతలోపచారం చేయడానికి మన శక్తి సరిపోతుంది దేహం వరకైతే వేడికితే దాన్ని చల్లబరుచుకోగలం దాహం ఎక్కువైతే నీళ్లు తాగలం కానీ హృదయం కనుక మండిపోవడానికి ప్రయత్నం చేసిందంటే కారణం ఏదైనా కానీ దాన్ని ఆర్పుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు కాబట్టి హృదయాన్ని చల్లబరిచేందుకు చల్లని దేవుడు చల్లని వెన్నెలలు చిందించేటువంటి తెల్లని దేవుడు పరమేశ్వరుడు మన హృదయంలో నిలవాలి అప్పుడే ఆ హృదయంలో ఉండేటువంటి తాపం ఆయన చల్లదనంతో దూరం అవుతుందేమో కానీ ఇంకొక విధంగా దూరం అయ్యేందుకు అవకాశం లేనే ఆయన చంద్రశేఖరుడు అంటే చల్లని చంద్రుడు ఆయన తల మీద ఉంది అక్కడికి మనకు హృదయంలో ఉండేటువంటి తాపం సగం పోయిందని అర్థం ఆయన వస్తే అంతేకాదు నిండయిన ప్రేమతో ముద్ద ముద్దగా దడిపేటువంటి చల్లని గంగమ్మ తల్లి ఆయన తల మీదనే ఉంది అటు చూస్తే చల్లని వెన్నెలలో చెందించేటువంటి చంద్రుడు మరొక వైపున ఆమె ఒక ఐసులాగా చల్లగా ఉంటూ ఎప్పుడు ప్రేమతో తడిపేటువంటి తల్లి గంగమ్మ ఇద్దరు కూడా ఆయన తల మీదనే ఉన్నారు పైగా ఆయన నాగభూషణుడు చల్లని పాములే ఆయన యొక్క ఆభరణాలు పాములు చల్లగా ఉంటాయి దేహమంతా కూడా ఆయన అంగాలన్నీ కూడా పాములతోనే ఆభరణాలుగా నిండిపోయింది దానికి తోడు హిమవంతును కుమార్తె హిమావతీదేవి ఆయన దేహంలో సగభాగాన్ని చల్లగా ఆక్రమించుకోనుంది పక్కన వేడున్న పర్వాలేదు అడ్జస్ట్ చేస్తా ఎందుకంటే సగం ఆమె ఎక్కడి నుంచి వచ్చింది హిమవంతుని కుమార్తె హిమాలయాల్లో నుంచి వచ్చింది కాబట్టి హిమాలయాలు ఎట్లా ఉండదు అది మంచు కొండ కాబట్టి పర్వతరాజు పుత్రిక కాబట్టి హిమాలయాలు ఎప్పుడైతే మంచుతో చల్లగా నిండిపోయినాయో అక్కడి నుంచి ఆవిర్భవించినటువంటి చల్లని తల్లి సగభాగం ఉంది గనక ఇంకా వేడనేది ఎటు ఉండే అవకాశం ఎక్కడో నాకేమీ అర్థం కావడం ఏ భగవాన్ ని దేహమంతా చందనపు పోతలే శివుడు దేహమంతా చందనం రాసుకొని ఉంటాడు పాటుగా అదే పనిగా నిరంతరం చల్లని ఉదకాన్ని ఆయన మీద అభిషేకించేటువంటి ధరపాత్ర ఎప్పుడు ఆయన మీదనే ఉంటుంది ఎప్పుడు పడుతూ ఉండాల్సిందే చల్లగా ఇంకెక్కడ వేడి చెప్పండి ఇటువంటి వాడి దగ్గర వేడి ఎక్కడుంది కాబట్టి ఇటువంటి చల్లని దేవుడు మన హృదయంలోకి రావాలి అప్పుడే ఈ తాపం పోతుందేమో కానీ మరొక విధంగా పోయేందుకు అవకాశం లేదు కాబట్టి ఆ చల్లని స్వామి ఆ చల్లని స్వామి గంగాధరుడు ఆయన మన హృదయం రమ్మని మనం ఆయన్ని ఆహ్వానించి వచ్చినటువంటి శివుణ్ణి మెల్లగా హృదయంలో వదిలిపరచుకోవాలి మళ్ళీ పోగొట్టుకోకూడదు జ్ఞానాన్ని పొందడం ఒకటి మళ్లీ జ్ఞానాన్ని దారబోసుకోకుండా ఉండడం పడేయకుండా ఉండడం ఇంకొకటి కాబట్టి కష్టపడి వస్తువుని మనం సంపాదించినప్పుడు ఎట్లాగైతే దాన్ని నిలుపు చేసుకుంటామో రక్షించుకుంటామో ఓ ధనాన్ని సంపాదించిన తర్వాత ఆ సంపాదించిన ధనం మళ్లీ వృధాకుండా ఎట్లాగైతే దాన్ని రక్షించుకుంటూ ఉంటామో అంతకన్నా వెయ్యి రెట్లుగా జ్ఞానం ఒక్కసారి వచ్చింది అంటే ఆ జ్ఞానాన్ని హృదయంలో తృప్తిగా శాంతిగా పదిలంగా దాచుకోవాలి అది మహేశ్వర జ్ఞానం కనుక హే భగవాన్ ఈ విధంగా చూచినప్పుడు నీ చుట్టు ఉన్నదంతా కూడాను శీతలోపచారాలే అంతా శీతలంగానే ఉన్నాయి చల్లగా ఉన్నాయి భగవాన్ నీ చుట్టూ ఇన్ని శీతలోపచారాలు ఉండేటప్పుడు వీటి ముందు ఈ శీతలోపచారాల ముందు నా అపచారాలు కరిగిపోకుండా ఎంతకాలం ఉంటాయి చెప్పు కాబట్టి ఎన్నో పాపాలు నేను చేసేటాను కాదనడం లేదు ఆ పాపాల మూటలన్నీ శాపాల రూపాలైనా హృదయంలోనే ఉండుండొచ్చు కానీ ఈ వేడినంత తొలగించడానికి ఈ హృదయ తాపాన్ని పరితాపాన్ని దూరం చేయడానికి చల్లని తండ్రివి నువ్వు నా హృదయంలో ప్రవేశిస్తున్నావు కనుక ఇక ఇవి ఉంటాయని నేను అనుకోవడం లేదు ఎలాగైతే వెలుగొచ్చిన తర్వాత అంధకారం ఉండేందుకు అవకాశం లేదో అట్లాగే ఇంత చల్లని పడివి నా హృదయంలోకి వచ్చిన తర్వాత మళ్లీ నాలో పరితాపం ఉండేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి ఇప్పుడు నేను పూర్ణంగా నీ యొక్క రక్షలో ఉన్నాను రక్షించేవడివి నువ్వై ఉన్నావు హే భగవాన్ నీ రక్షణలో నేనుండేటప్పుడు రక్షించేవి నువ్వు నాకు తోడుగా ఉండేటప్పుడు చల్లగా నా హృదయంలో ఇంకా నాకు శిక్షలు ఎక్కడి నుంచి రక్షించేవడివి నువ్వు నా హృదయంలో ఇంక శిక్షించేవాడెవరు ఒకవేళ శిక్షించేవాడివి నీవైతే ఇప్పుడు నువ్వు రక్షించేవడివిగా మారావు కనుక శిక్షించడానికి ఇంతకు ముందు నీకు ఆయుధాలు ఉన్నాయి ఇప్పుడు ఆ వద్దని చెప్పాను ఎందుకంటే నన్ను శిక్షించాల్సిన అవసరం లేదు ఎందుకని నువ్వు రక్షించావు గనక కాబట్టి నా హృదయంలో ఇప్పుడు నువ్వే ఉన్నావు కాబట్టి శిక్షించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆయుధాలు అవసరం కానీ శిక్షించాల్సిన అవసరం ఏమి కనిపించడం లేదు గనక శిక్షించే అవకాశమే లేనప్పుడు ఆయుధాల యొక్క అవసరం కూడా లేదు కాబట్టి హే భగవాన్ నీ ఆయుధాలు నీకే ఉండని నాకు అవసరం లేదు అవి నాకు కనిపించకుండా పోని అదృశ్యం కానీ కానీ నీ ఆశీస్సులు మాత్రం నాకు సదా తోడుగా ఉండని ఇది ఒకటి నేను ప్రార్థిస్తూ ఉండేది నేను కనుక దేహంలో నాకు బాధలుండయి హే శివ పరమేశ్వర శారీరక బాధలు నాకున్నాయి రోగాలు బాధ పెడుతూ ఉన్నాయి బలహీనతలు కష్టపెడుతూ ఉన్నాయి అనారోగ్యం అశాంతికి గురి చేస్తూ ఉంది ఇదంతా దేహ సంబంధమైనటువంటి విషయాలు వీటితో పాటుగా మానసికంగా ఎన్నో కలతలున్నాయి వ్యధలున్నాయి బాధలున్నాయి కన్నీటి గాథలున్నాయి సంసారాల్లో కలతలున్నాయి వాతావరణ కాలుష్యాలున్నాయి వీటన్నిటి మధ్యనే నేను జీవించాల్సి వస్తుంది కనుక స్థూలంగా ఉండేటువంటి బాధలు దూరం చేయమని నిన్నే ప్రార్థిస్తున్నా ఆదిత్య రూపంలో సూక్ష్మంగా ఉండేటువంటి కలతల్ని కష్టాలని కన్నీలని అవివేకాన్ని అజ్ఞానాన్ని అంతం చేయమని అధిష్టాన రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుని నిన్నే ధ్యానిస్తూ ఉన్నా ప్లీజ్ బాగా అర్థం కనుక పరమేశ్వరుడు స్థూలంగా సూక్ష్మంగా తెలిసి సూక్ష్మంగా దైవంగా తెలుస్తూ ఉన్నాడు మహేశ్వరుడు స్థూలంగా దేవతారూపంలో కూడా కనిపిస్తూ ఉన్నాడు కనుక సూర్యుడు దేవత మహేశ్వరుడు దైవం కనుక ఈ దేవతారూపంలో ఉపాధి ఎవరైతే సూర్యమండ సూర్యమండలాంతర్వర్తిగా ఉండి అంతర్యామిగా ఉండి సూర్యుని యొక్క ప్రకాశానికే కారణమై ఉన్నాడు అటువంటి మహేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తూ ఉన్నా దేనికని ఆరోగ్యం జ్ఞానమిచ్చేన్ మహేశ్వరాత్ ఆరోగ్యానికి భాస్కరుడు ఆదిత్యుడు సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ జ్ఞానమిచ్చేన్ మహేశ్వరాత్ జ్ఞానం ఇచ్చేత్ మహేశ్వరాత్ జ్ఞానమిచ్చేన్ మహేశ్వరాత్ కనుక జ్ఞానం కావాలి అంటే సూర్యుడి దగ్గర నుంచి రాదు నాకు సూర్యుడి దగ్గర నుంచి నాకు ఆరోగ్యం వస్తుంది కానీ మహేశ్వరుడి దగ్గర నుంచే జ్ఞానం వస్తుంది కనుక ఆయన దైవం ఈ దేవత కాబట్టి దేవతారూపంలో నిన్ను ఆరాధిస్తూ ఉన్న స్థూలంగా ఎందుకని స్థూలమైనటువంటి నా దేహ బాధలు శారీరక రుగ్మతలు రోగాలు వ్యాధులు వీటి దూరం దూరం చేసి నాకు ఆనందాన్ని కల్పించమని ప్రశాంతతను కల్పించమని ఈ దేహ బాధల్ని దూరం చేయమని ఇది స్థూలం గనక స్థూల రూపంలో దేవతారూపంలో సూర్య దేవతారూపంలో ప్రకాశించేటువంటి పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నా ఇది దేవత ఎందుకని ఆరోగ్యం కోసం కాబట్టి దేహం ఆరోగ్యంగా ఉండాలి కానీ ఏ భగవాన్ సూక్ష్మంగా ఉండేటువంటి నా బాధలు సూక్ష్మంగా ఉండేటువంటి మానసిక రుగ్మతలు వీటికి కారణమైనటువంటి అజ్ఞానం అదంతా పోతే గానీ నేను ఆనందంగా సుఖప్రదంగా ఉండేందుకు అవకాశం లేదు కనుక అది జ్ఞానం వల్లనే పోతుంది అజ్ఞాన జనితం గనక జ్ఞానం వల్లనే పోతుంది మానసికంగా ఏ విధమైనటువంటి సమస్యలు మనకు ఉండినా కష్టాల దగ్గర నుంచి ప్లీజ్ అజ్ఞానం వరకు ఆంతర్యంలో సూక్ష్మంగా మనసులో ఏదైతే నడుస్తూ ఉందో ఇదంతా సూక్ష్మానికి సంబంధించింది గనక కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మ రూపుడు మహేశ్వరుడివి నీవే గనక అది జ్ఞానం వల్ల పోవలసిందే గాని మరొక విధంగా పోయేందుకు అవకాశం లేదు గనక జ్ఞానం ఇచ్చాను మహేశ్వరాత్ కాబట్టి ఇటు దేవతారూపంలో ఆదిత్య రూపంలో ఉండేటువంటి మహేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్న స్థూలంగా దేహ బాధలను చేయమని అట్లాగే సూక్ష్మ రూపంలో పరమేశ్వరుని యొక్క స్వరూపంగా ఉండేటువంటి నిన్ను స్థుతి నమస్కారాదుల ద్వారా నా హృదయంలో దించుకుంటూ ఉన్నా ఎందుకని ఈ పాపాన్ని నేను భరించలేను ఈ పాపాలను నేను భరించలేను వీటిని ప్రక్షాళనం చేసి నాకు శాంతిని ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆనందాన్ని కల్పించను అవతథ్యనుగం సహస్రాక్షుధే ని తొమ్మిదవ మంత్రం దగ్గర నుంచి పన్నెండవ మంత్రం వరకు ఋషిలో మార్పు లేదు దేవతలో మార్పు లేదు చందస్సులో మార్పు లేదు ఫలితంలో మార్పు లేదు పన్నెండు దగ్గర వరకు పదమూడవ చందలతో మళ్ళీ చెప్తాను నిన్న తొమ్మిదోది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను గనక సేమ్ తొమ్మిది పది పదకొండు పన్నెండు మంత్రాల వరకు ఆ నాలుగు మంత్రాల వరకు ఒకటే ఫలం ఒకే దేవత ఒకే ఋషి ఒకే ఛందస్సు ప్లీజ్ ఇప్పుడు పదకొండో మంత్రంలో అవతత్వ ధనుగం సహస్రాక్షుధే సహస్రాక్ష సహస్రాక్ష రుద్రా వేయి కళ్ళు కలిగినటువంటి ఓ స్వామి అవతత్వ ధనుహను త్వం త్వం ధనుహ అవత్య నిన్న చెప్పినట్టుగా అయ్యా తవా నీ యొక్క ధనుహను ఏదైతే ఉన్నదో దానికి కట్టుండావు చూసావా త్రాడు వింటి త్రాడు దాన్ని సడలించి అదే వింటి నారిని సడలించి అంటే దాన్ని విడిపించి అంతవరకు కట్టిన్నావు కదా విడిపించి అవతత్య సహస్రాక్ష ఇషుహు అంటే బాణాలు కాబట్టి ఈ బాణాలని ఎక్కడైతే ఉంచుకుంటున్నదో అది ఇషుధి ఇషుహు అంటే బాణాలు ఈ బాణాలను ఉంచుకుంటాం అంబుల పోది క్వివర్ అవి నీ దగ్గర ఎన్ని ఉన్నాయంటే షతేషుధే వందల సంఖ్యలో ఉన్నట్టు కనపడుతుండే ఇది అక్కడ కాబట్టి వాడైనా యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి యుద్ధానికి వెళ్ళినప్పుడు ధనుర్బాణాలు ఉంటాయి అంబుల పొది కూడా ఉంటుంది అంబుల పొదిలో ఎంతైతే స్టాక్ ఉంటుందో అంతవరకే హోటల్కు పోయినట్టే యుద్ధం అనేది హోటల్కు పోయినట్టే హోటల్కు పోయినాం అనుకోండి ముందు పరిస్థితి చూసుకుంటాం డచ్చు అడుతుండడు సార్ ఇడ్లీ ఉప్మా పొంగల్ దోశ పెసర ఉండవా మనం ఇట్లా చూసుకొని రెండు ఇడ్లీ ఒక దోశ అయిందనుకోండి అడచ్చి సార్ ఇంకేమన్నా చెప్పంటారా చూసుకుంటున్నా కాఫీ కొంద ఒకళ్ళు ఉందనుకోండి పొంగల్ ఒక ప్లేట్ అంటే ఉన్నసరికి అయిపోయింది అనుకోండి మళ్ళీ ఆర్డర్ ఇచ్చే ప్రశ్న లేదు అండ్ అట్లాగే అంబుల పొదిలో ఎన్ని బాణాలైతే ఉన్నాయో ఆ బాణాలను ఉపయోగించేసాడు అనుకోండి ఇంక లేవు మళ్లీ తెచ్చుకుంటే తప్ప కానీ ఈయనది అట్లా కాదు అందుకని భయం మనకు శతే షుధే వందలాది అంబుల పొదులే ఉన్నాయి బాణాలు కాదు ఒక్కొక్క అంబుల పొదిలో ఎన్నో బాణాలు ఉంటాయి అటువంటి అంబుల పొదులు శతాది ఎన్నో వందలు ఉన్నాయి కాబట్టి ప్రయోగించదలుచుకుంటే ఓయమ్మ ఆయన దగ్గర లేదు ఇక్కడ తగిలించిన తీసేశాము ఓకే అనుకుంటే మళ్ళీ ఇంకొకటి వస్తుంది అదే కేవలం ఇక్కడ తగిలించున్నది తీసినంత మాత్రాన తృప్తి చెందబాకండి ఎందుకని సతే షుధే ఆ ఇషుహు బాణాలు ఉండేటువంటి ఇషుధి అమృపది ఏదైతే ఉందో సతే అవి కొన్ని వందలు ఉన్నాయి ఆయన కాబట్టి ఎన్ని బాణాలైనా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది అందుకని మనం జాగ్రత్తగా ఆయన చెప్తున్నది ఏంటంటే ఇక్కడ నిసీర్య శల్యానాం ముఖ శల్యానాం బాణాలు ఏవైతే ఉన్నాయో ఈ బాణాలని ముఖ ముఖాహ అనుకోండి అంటే వాటి యొక్క ముఖములు బాణం యొక్క ముఖములు అంటే చివర కొన బాణము చివర కొనొచ్చి మనకు దయలేదు ఒకవేళ అడ్డానికి వచ్చి దయలేదు అనుకోండి బిడ్డను ఎత్తుకునేట్టుకెత్తుకోవచ్చు ఇట్లా కనుకొచ్చి దగిలితే బాణం అనుసా ఇప్పుడు బాణం ఎట్లుంది ఇట్లొస్తేనే గుచ్చుకునేది మనిషికి సపోజ్ ఇట్లొచ్చింది అనుకోండి బిడ్డను ఎత్తుకునేకేతుకోవచ్చు అదే నేను చెప్పాను ఇట్లా రాదు ఇట్లొస్తుంది కాబట్టి ప్రాబ్లం అంతా ఎక్కడుందంటే ముఖం కొనలో ఉంది కాబట్టిలా వస్తుంది కాబట్టి ఇక్కడ భక్తుడు చాలా జాగ్రత్తగా ఎందుకో తెలుసా ఈ భక్తుడు డిఫరెంట్ పేరు మర్చిపోయారు మీరు ఎవరైనా అమ్మ నారద మహర్షి అందువల్ల చాలా జాగ్రత్తగా అన్నాడు అయ్యా ముఖా శల్యాణ ముఖ ని అది మొద్దుబారిపోయేటట్టు చెయ్యి దీన్ని దీన్ని ఇది మొద్దుబారేటట్టుగా చెయ్యి నిసీర్య కాబట్టి శల్యానా ముఖ అని నిసీర్యా కాబట్టి ఈ బాణాలకు ఉండేటువంటి చివర ఏదైతే ఉందో ఆ ముఖ వ్యాకరణ యుక్తంగా అయితే ఫ్లోరల్ గనక ముఖాని అని ఉండాలి వ్యాకరణం ముఖాని అని కానీ ముఖ ఉందంటే ఇటువంటి చోట ఒక పదం మీకు చెప్పాను ఏని ఛాందసం ఎగ్జాక్ట్లీ ఛాందసం అంటే వేదంలో ఆ విధంగా ఉంది వేదంలో ఉన్నటువంటి దాన్ని అంగీకరించడమే కానీ వేదానికి మన వ్యాకరణాన్ని తక్కువ పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి మనకు అర్థంగాని చోట ఇంకా లోతుగా ఏదో ఉంది అర్థం కాబట్టి మన దాంట్లోనే తీసుకెళ్లి పెట్టడానికి లేబట్టి ముఖాని అని ఉండాలి ముఖ అనేటువంటిది చాండసం కనుక శల్యానా ముఖాని నిశీర్య కాబట్టి నీ బాణాలు ఉంటే వాటిని ముద్దుబారిపోయేటట్టు చేయి చేసిన తర్వాత ఏం చేయాలి నహ మాకు శివహ మంగళకరంగా నువ్వు సుమనా సుమనాభవా అయా కేవలం నువ్వు మంగళకరంగా కనిపిస్తే మాకేం వస్తుంది కాస్త దయ్యి కూడా బిట్టు మంచి మనసును మా మీద పడే అది బాణాలు వదిలేసి మంచి మనసును మాకి ఎందుకని నేను చాలా చిన్నవాణ్ణి అహం చాలహ అహం చ అతి బాలహ నేను చాలా చిన్నవాణ్ణి భవాన్ లోకత నీవు ఈ లోకానికే ప్రభువు అహంఛాతి బాల భవాన్ లోకత క్షమస్వా అపరాధ నేను ఎన్నో అపచారాలన్నీ కూడా చేసి ఉంటాను భగవాన్ ఇప్పుడు ఆ అపచారాలన్నీ పోగొట్టుకోవడానికి నీకు మళ్ళీ శీతులపచారాలు చేస్తూ ఉన్నాను కాబట్టి నిన్ను నా హృదయంలో పెట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను క్షమస్వ నన్ను క్షమించు కాబట్టి సమస్తం సమస్తం అపరాధం క్షమస్వ అపరాధం సమస్తం కాబట్టి ఎన్ని రకాలైనటువంటి అపరాధాలు నేను చేసి ఉన్నానో పాపాలు చేసి ఉన్నాను ఇవన్నీ కూడాను క్షమస్వా నన్ను క్షమించతండ్రి ఎందుకని నేను అతి బాలహ అహం చాతి బాలహ భవాన్ లోకతాత అదేట అహం చాతి బాలహ భవాన్ లోకతాత నువ్వు ఈ ప్రపంచానికి లోకానికే ప్రభు నేను చాలా చిన్నవాణ్ణి చిన్నవాణ్ణి కనుక తప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది इदेव शरीर राव मनसू नैन पिवा चि तुम्हे अलव पड़ने भगाकात लोका प्रभु गनक क्षमस्व अपराधम समे महेश प्रार्थे काब्बी बावो इवीड मैट शिव सुम కాబట్టి శివ నాకెప్పుడు మంగళకరుడుగా కనిపించు ఎందుకని బాణాలు లేవు గనక బాణాలు గనక ప్రయోగిస్తూ ఉన్నావా నువ్వు రౌద్రంగా కనిపిస్తావు భయంకరంగా కనిపిస్తావు నేను దాన్ని తట్టుకోలేను కనుక నాకు శివ మంగళకరుడుగా నువ్వు నాకు గోచరించాలి కాబట్టి దర్శనం మాత్రం నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి రెండవది ఏంటి కేవలం నువ్వు నవ్వుతూ నువ్వు ఆనందంగా ఉంటే నాకేమొస్తుంది సుమనాభవ కొద్దిగా నీ మనసు నా మీద పెట్టు అంటే కాస్త దయ చూపెట్టవయ్యా కాబట్టి ఆనందంగా ఉండు ఒకటి ఇప్పుడు కొందరు ఉంటారు చూడండి నాయన నువ్వు బాగున్నాయి నేను మాత్రం నీకేమి మనం ఇదే పిల్లవాడిని నాయన బాగా బాగా మాట్లాడతారు వాడు చెప్తుంటాడు పిల్లవాడు చెప్తుంటాడు మా అమ్మకన్నా కూడా మా నాన్న బెటర్ అండి పిల్లలు కూర్చుంటే పార్కులో ఇవే డిస్కషన్ మా అమ్మకన్నాడు ఎందుకంటారా అందరు అమ్మని అంటారు ఏ మా మెల్లగా అన్ని మాట్లాడుతుంది కానీ నాయన చదువుకోనైనా అది ఇదని పైస అడిగితే మాట్లాడదు మౌనం అంటది ఆ రోజు ఆ రోజు ఏదో సోమవారం మౌనం మా నాన్న పాపం కూడతాడు తిడతాడు అన్నీ చేస్తాడు కానీ పాపం బిడ్డకు అవసరం కదా ఒక రూపాయి చేయలేదు ఆయన బెటర్ నాకు కాబట్టి చల్లగా మాట్లాడినంత మాత్రం సరిపోదు కొద్దిగా హెల్ప్ కూడా ఉండాలి కాబట్టి అయ్యా నీవు నహ మాకు శివ మంగళ స్వరూపంగా కనిపించు అట్లనే కాదు సుమనా కాస్త మా మీద దయ కూడా అని ప్రార్థన చేస్తూ నెక్స్ట్ పని విజ్యను కపర్దినో విశల్యో బాణవాగం అనేషన్నేషవ ఆభురంగీ కపర్దిన పరమశివుడు ఏ పరమేశ్వర కపర్దిన ధను ధనుస్సు ఏదైతే ఉందో తాబట్టి దాన్ని విజ్యం ధను విద్యం విద్యం ధనుహం కాబట్టి నీ ధనుసు ఏదైతే ఉందో దానికి నారి లేకుండా ఉండుగాక ఈయన ఎందుకని నారి ఉంటేనే నువ్వు శరసంధానం చేసేది కాబట్టి శరసంధానం చేయాలి నారి ఉండాలి కాబట్టి విద్యం ధనుహం కాబట్టి నీ ధనుసుకి నారి లేకుండా ఉండుగాక అది విడిపోవుగాక ఇంతకుముందు ప్రార్థన చేశాడు ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటా ఉండాడు అది ఉండకుండా ఉండుగాక నెక్స్ట్ విశల్యో బాణవాగం ఉత గం ఉత కూడా బాణవాగం ఆ అంబుల పొది ఏదైతే ఉందో ప్లేస్ దాంట్లో విశల్య అంటే బాణములు లేకుండా ఉండుగాక ఇది బాగుండే ఎన్నపెట్టి నీ దగ్గర ఉండుగాక డబ్బు లేకుండా ఉండుగా అట్లా కాబట్టి అంబుల పొది ఉండాలి కానీ అంబుల ఉంటే పర్వాలేదు మాకు మాకు ఎక్కడ బాధ అంటే అంబుల బాణాలు ఉంటే బాధ పావుంటే మాకేం కష్టం లేదు దాంట్లో కూరలే డేంజర్ కూరలు తీసేస్తే పాపని చిన్నపిల్లవాడు కూడా ఎత్తుకొని ఆడుకుంటాడు అట్లాగే నీ అంబులపొది ఏదైతే ఉందో అది ఉంటే ఉంచుకో నాకేం లేదు నీ గనక అందం అయితే అని బాణాలు మాత్రం లేకుండా ఉండు ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి నీ ధనస్సుకుండేటువంటి నారి ఏదైతే ఉందో అది సరలింపబడుగాక అట్లాగే నీ దగ్గర ఏదైతే అంబులపొది ఉందో అందులో బాణాలేవి కూడా లేకుండా ఉండుగాక అనీషన్ అశవహ ఇషవహ అంటే బాణాలు వాటిలో ఉండేటువంటి వినాశ శక్తి ఏదైందో దాన్ని పోగొట్టుకోవాలి అది అనేశన్ అశ ఈస నీ యొక్క బాణములు ఏవైతే ఉన్నాయో ఈశవహ అవన్నీ కూడాను వినాశక్తి ఇప్పుడు బాణం వేశామనుకోండి బాణం పోయితే తగిలిందంటే మనిషి చనిపోతాడు అది వినాశానికి బాణం అనేటువంటిది ఆ వినాశక్తి బాణములో ఉంది అది అనేశన్ అందులో ఉండేటువంటి ఆ శక్తి వినాశ శక్తి ఏదో అది లేకుండా పోవుగాక ఎవరికి అస్య ఇషవహ నీ యొక్క బాణాలకి ఆ శక్తి లేకుండా పోవుగాక తర్వాత ఆబురస్య నిషంగదిహి ఆబుహు అస్స నిషంగదిహి అయ్యా ఖడ్గకోశం వర అంటారు చూసారా వరలో కత్తిలు ఉండే కాబట్టి ఇక్కడ బాణాలే కాకుండా ఒకవేళ ఇంతవరకు నేను బాణాల గురించి చెప్పాను నీ దగ్గర ఖడ్గం ఏమన్నా ఉందేమో అటువంటిది ఉంటే కూడాను రుద్రదేవుని యొక్క ఖడ్గం కూడా ఏం కావాలి శక్తిని కోల్పోవుగాక దానికి కూడా శక్తి లేకుండా ఉండుగాక అంటే అది కూడా మమ్మల్ని బాధించకుండా ఉండుగాక ఇక్కడికి పన్నెండు మంత్రాలైనయి నెక్స్ట్ పద్ముడు అశ మంత్రశ ఋషిర్ దేవతా చ భగవాన్ అనుష్ంద కాబట్టి ఈ పద్మూడవరకు ఏదైతే ఉందో మంత్రం దీనికి ఋషి దేవత రెండు సాక్షాత్ భగవంతుడు మహేశ్వరుడు కాబట్టి దీనికి రెండు ఫలితాలు ఒకటి రోగనాశం రెండవది శత్రునాశనం కాబట్టి శత్రునాశనం రోగ నివారణం ఈ రెండు కూడా దీనికి ఫలితాలుగా చెప్పాడు యాస్తే ధను तयास्मान यादते हेति आयुधम उदो हे भगवा ईडिष्टमा अंटे కోరికలు నెరవేర్చేటువంటి వాడు కాబట్టి నువ్వు భక్తుల యొక్క కోరికల్ని నెరవేర్చేటువంటి వాడివి వాళ్ళకి అనుగ్రహాన్ని వరాలని ప్రసాదించేటువంటి వాడివి నీ యొక్క హస్తే నీ యొక్క చేతిలో బూవతే కాబట్టి నీ చేతిలో వరప్రదానం చేసే శక్తి అభయప్రదానం చేసే శక్తి ఒకటి రెండవది అట్లాగే తే ధను బూవ కాబట్టి నీ చేతిలో ధనస్సు కూడా ఉంది థయా వాటి చేత అస్మాన్ విశ్వత థం అయక్ష్మయా పరిభుజ కాబట్టి హే భగవాన్ నువ్వు వాటిని చేయాల్సింది ఏమిటో తెలుసా నీ చేతి ఎందు ఏ ధనుర్బాణాలు అయితే ఉన్నాయో వాటిని అయక్ష్మయా అయక్ష్మయ అంటే ఆరోగ్యానికి కారణమైన అని అర్థం అంటే రోగాలు లేకుండా అని అర్థం కాబట్టి ఏ వ్యాధులైతే మమ్మల్ని బాధిస్తున్నాయో ఈ బాధులు ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విశ్వత అన్ని వైపుల నుండి కాబట్టి ఏ కోణంలో నుంచి కూడా నాకు రాకూడదు సపోజ్ నేను భోంచేస్తాను అందులో ఆహారం లేదా అడల్టరేషన్ ఉంటుంది దానివల్ల నాకు అనారోగ్యం రావచ్చు లేదు నేను ఒక చోట మంచినీళ్లు దాతాను అవన్నీ కూడా పొల్యూట్ అయ్యి ఉంటుంది నీరు దానివల్ల నాకు రావచ్చు ఒక్కొక్కసారి పొల్యూషన్ ఉంటుంది ఫ్యాక్టరీలో వదిలేటువంటి పొల్యూషన్ ఉంటుంది దాన్ని పేరుస్తాను దానివల్ల నాకు రావచ్చు ఏ విధంగా వస్తుందో తెలియదు అందుకని వాతావరణ కాలుష్యం అని కూడా ఇంతకుముందు కాబట్టి ఏ కోణంలో నుంచి నాకు వచ్చినప్పటికి కూడాను తద్వారా నాకు అనారోగ్యం రావచ్చు కాబట్టి విశ్వత అన్ని వైపుల నుండి ఏ వైపు నుంచి నా అనారోగ్యం వస్తూ దేహానికి ఉపద్రవం వస్తూ అది రాకుండా ఉండేటట్టుగా చేయమని నిన్ను నేను ప్రార్థిస్తూ ఈ విధంగా నాకు నన్ను రక్షించు కాబట్టి అయ్యా నీ ఆయుధాలు నీ చేతిలో ఏ ఆయుధాలు అయితే ఉన్నాయో అవి ఉపద్రవాలు లేకుండా మాకు చేయాలి అందుకని వాటికి కూడా మేము నమస్కరిస్తూ ఉన్నాం నీకు నమస్కరిస్తూ కాబట్టి ఎక్కడ కూడాను భగవంతుని యొక్క అదృశ్య హస్తం ప్రతి క్షణం మన బ్రతుకులో కనిపిస్తూ ఉంటుంది ప్రతి చిన్న విషయంలో కూడా ఉదాహరణకి అయా భోంచేసి పడుకోండి అన్నాం అనుకోండి మీరు చాలా దూరం వచ్చారండి ప్రయాణం చేసి కాస్త భోంచేసి పడుకోండి అన్నాం ఇప్పుడు చూడండి అది భోంచేసి పడుకోండి రెండు మాటలు అవి వాటిని కనుక మనం కాస్త లోతుగా పోతే నాలుగు అవుతాయి ఆ నాలుగు ఎనిమిది అక్కడ నాలుగు మంది చేతులు ఉంటాయి ఎనిమిది భగవంతుడి చేతులు ఉంటాయి ఇది వచ్చిన బాధ భోంచేసి పడుకోండి సరేనా భోంచేయడం కర్మ ఓకే భోంచేయడం కర్మ మరి భోంచేసింది జీర్ణం కావాలన్నా లేదా అది కూడా కర్మే కానీ భోంచేయడం అనేటువంటి కర్మ సంకల్పించి చేసేది అది అసంకల్పితంగా నడుస్తా ఉంది ఒక రిఫ్లెక్స్ యాక్షన్ లాగా ఉంది అది రిఫ్లెక్స్ ఆక్షన్ లేదు ఎందుకంటే అసంకల్పిత ప్రతికారి చర్యలు కూడా కనీసం మన దేహ భాగాలన్న కదుతాయి ఇక్కడ అవకాశం కూడా లేనేలేదు కేవలం భగవంతుడు చేయాల్సిందే మనం ఆహారాన్ని లోపల పడేస్తాం దాన్ని ఏ విధంగా జీర్ణం చేయాలనో మన దేహంలోని వివిధ అవయవాలకు ఏ విధంగా అయితే అందించాలనో ఇది కేవలం భగవంతుని యొక్క కార్యమే గాని మన కార్యం కనీకాదు